పరిమార్గ్యం తచ్చరణతయా ఇత్య ఈశ్వరుణ్ణి వెతుక్కునే ఉపాయం అది మామూలుగా ఏమండ ఇప్పుడు ఈ నాకు ఇక ఇష్టం కాదు ఈ నాకు ఇష్టం కానీ దూరంగా నెట్టివేయటానికి నాకు ఇష్టమైనది దగ్గరికి తెచ్చుకోవడానికి నేనేం పూజ చేయాలి అని మొదలుపెట్టాలనుకోండి మీరు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా ఎందుకంటే ఇక్కడ ఇష్టం కానిది ఈశ్వరుడే ఇష్టమైనది కూడా ఈశ్వరుడే రెండు ఈశ్వరుడే అండంలో అభిప్రాయం ఏమిటో తెలుసిన ఇష్టమో అనిష్టమో అనే విభాగమునకు అతీతంగా మీరు ఉన్నారు అని అర్థం దాని అర్థం ఇష్టమో అనిష్టమో అలాగే విధులు ఆ రెండు ఈశ్వరుడుగా కనపడుతూ ఉంటాయని కాదు వీడు మిత్రుడు శత్రువు ఇద్దరు ఒకే ఈశ్వరుడు దర్శనమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి మిత్రశత్రుభావము ధ్వస్తమైనది స్వపర భేదము తొలగిపోయినది సర్వమునందు ఈశ్వరుని చూడడం వల్ల అలాగే ఇష్ట అనిష్ట అనే ఇంకేతనే నిత్యం సమచిత్తత్వం ఇష్టానిష్ట అని పదమూడో అధ్యాయంలో తెలిసారు మనకి ఇష్టమైనది వచ్చినా అనిష్టమైనది వచ్చినా సమచిత్తము గలవాడు అంటే అభిప్రాయం తెలుసిన వాడి దృష్టిలో ఒకటి ఇష్టము వాడు ఒకటి అయితే సమచిత్తత్వం ఎక్కడి నుంచి ఏ లోక దృష్టిలో ఏది ఇష్టము ఏది అనిష్టము ఆ రెండూ వచ్చినప్పుడు అతడు సమచిత్తుడై ఉంటాడని అభిప్రాయం అంటే లోకంలో అందరూ అనుకుంటారు వీడికి సంపద వచ్చిందిరా అనుకుంటారు ఆయన దృష్టిలో అది సంపదలాగా అనిపించదు లోకంలో ఏమనుకుంటారంటే వీడికి ఆపద వచ్చింది అనుకుంటారు ఆయన దృష్టిలో అది ఆపద ఆయన అనుకోడు ఉదాహరణకు ఏవాళ్ళ ఇంట్లో ఎవడో పిల్లాడు కుట్టాడని అబ్బో చాలా మహా సంపద వచ్చిందే అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు ఆయన సంపద ఏం లేదు ఇలాడు పుట్టాడు అంటే అర్థమంటో తెలుసిన పాపం ఒక జీవుడు ప్రారంభం చేశాడు ఈ సంసార యాత్రని ఈ యాత్ర ఎప్పటికీ తేలేను డెబ్బై ఏళ్ళకి తేలుతుందో ఎనభై ఏళ్ళకి తేలుతుందో దై ఈజన్ ఫర్ సమ్ సీరియస్ ట్రబుల్ దాట్ ఇట్ ఆఫ్ ఇట్ ఇంట్లో పండగ ఏమున్నాయి నిజానికి పిల్లాడు కుట్టినందుకు దుఃఖించాలి అయ్యో పాపం వ్యరీ గ్రారీ జీవుడు ఇప్పుడు మొదలైన ఈ సంసారం ఎప్పటికి తిరుగుతుందో అని దుఃఖించాలి లేకపోతే బుద్ధుడికి నీ కొడుకు పుట్టాడు అంటే నాకున్న ఆటంకం మరొకటి పెరిగింది సుమా అనుకున్నాడు అది రాహుల్ అహ అంటే ఆటంకము అని అర్థం అంతేకానే వాడు రాహుల్ పుట్టాడు అని రాహుల్ అంటే ఆప్తకిల్ అని అర్థం ముందుకు వెళ్లకుండా అడ్డుపడేవాడికి రాహులుడు అని పేరు దట్ ఈజ్ వాట్ రాహుల్ ఆ ఈజ్ రాహులు పుట్టాడు అదే పేరు స్థిరపడింది ఆ ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈయన త్యాగం చేయాల్సి వస్తే ఇప్పుడు త్యాగం చేయాల్సింది ఒకటి పెరిగింది వన్ మోర్ అటాచ్మెంట్ ఇది వన్ మోర్ ఆఫ్ సెకిల్ హ్యాస్ కబ్ అనుకున్నాడు ఆయన పుత్రోత్సవం చేసుకోలేదు ఎవరైనా పోయారనుకోండి పొంగండి పాపం ఎప్పటి నుంచో రెండు నెలల నుంచి కష్టపడుతున్నారండి ఆయన కష్టం చూడలేకపోయాడు మేము ఆయనో ఆమెయో ఎవరో అమ్మగారు ఆక్సిజన్ సిలిండర్ మీద జీవిస్తున్నారు ఆక్సిజన్ సిలిండర్ ఇరవై గంటల్లో ఆక్సిజన్ పెట్టుకోవాలంటే ఎన్ని సిలిండర్లు అవసరం అవుతుందో ఏమో వాటి ఖరీదంతో నాకు తెలీదు అవి మూసుకొస్తూ ఉండాలి ఖాళీగా వెళ్ళి తీసిస్తూ ఉండాలి కొత్తది పెడుతూ ఉండాలి ఏమి సమస్య చుట్టూ ఉన్న గాలి పనికిరాదన్నప్పుడు ఇంకే బతికి ఏమిటి ఉద్ధరించింది అయిపోయింది వారు వారు స్వర్గానికి వెళ్ళారు పొనలేండి సుఖపడ్డారు అంత అనుగ్రహం మహాత్ముల దగ్గరికి వెళ్ళి వారు పోయారండి అలాగా కాబట్టి లోక దృష్టికి విరుద్ధంగా ఉంటుంది ఇక్కడ అనే అభిప్రాయం సమచక్తత్వం అంటే కాబట్టి అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహం పుడితే అనుగ్రహం గిట్టితే అనుగ్రహం సర్వము ఈశ్వరు అనుగ్రహం ఏదే భవతి అదే మంగళాయ ఆ విధంగా ద్వంద్వములకు అతీతంగా ఉండుట అది శరణాగత అంటే అంటే శరణాగత అంటే జ్ఞానము ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చదండో మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చదు నిజానికి మహాత్ములు ఏమంటారో చూసినా మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చడం మీ చేతిలో లేదు అలా మారుస్తాను మార్చండి మబ్బు పట్టింది మార్చండి పద్మరాభనగ రోడ్డంతా ఇటు అటు సగం ఆక్రమించేసి కొనసాగిపోయి కూర్చుంది మార్చండి కూర్చాను నేను వెళ్ళి అక్కడ చాలా కష్టమలంగా ఉంది మార్చండి ఇతూ ఉన్న పరిస్థితులను మార్చలేడు ఇంటి పక్క రేడియో ఇంత పెట్టి పెద్ద గోల కింద పెట్టి వింటూ ఉంటాడు మార్చండి ఆయన్ని దెబ్బలడతాడు ఆయన కాబట్టి మీరు చుట్టూ ఉన్న పని ఇంకో వాళ్ళు చెప్పిన మాట వినరు మార్చి చూడండి చూస్తాను వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడూ వినరు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారంటే మీరు చెప్పినట్టు వాళ్ళు చేయలే చేయరు మార్చండి అది కాదు అది కాదు బంధమేమిక్తంటే కాబట్టి మహాత్ములు ఏమంటారంటే మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చడం మీ చేతిలో లేదు కానీ ఆ పరిస్థితుల ఎడల మీ దృష్టిని మార్చడం మటుకు మీ చేతిలో ఉంది మీ దృష్టిలో మార్పు రావాలి ఆ కాన్షియస్నెస్లో పరివర్తన కావాలి ఒక రెవల్యూషన్ రావాలి యు నీడ్ ఎ రెవల్యూషన్ నేను జోక్ చెప్తాననుకోకూడదు యు నీడ్ ఎ రెవల్యూషన్ ఒక విప్లవం మీ జీవితంలో వస్తేనే మీరు ఈ సంసార బంధం నుంచి బయటపడగలుగుతారు మీరు పెట్టుకున్న ఈ ఆసక్తులు రాగాలు ద్వేషాలు ఈ బంధాలు ఇవన్నీ అలాగే ఎట్లు పెట్టుకుని మీరేమో మోక్షాన్ని జైబులో వేసేసుకున్నామని ఇలాగంటే అతి తెలివితేటలను చూపించే ప్రయత్నం చేయాలి బయట ఇట్ డజంట్ వర్క్ రెవల్యూషన్ మీరు తీసుకురాగలుగుతారా తీసుకొస్తే ఈ బికమ్ ఫ్రీడమ్ వచ్చేసి దానికి శరణార్థతి ఆ జ్ఞానం ఆ తెలివి దానికి శరణాగతి అని పేరు కాబట్టి శరణాగతి అనేది ఒక క్రియ కాదు ఒక భావావేగము కాదు ఒక ఆవేశము కాదు ఇలా ఆవేశము భూతంగా ఉండడం తప్పట్లు మామూలుగా నెల్లగా మొదలు పెడతారు శ్రీరామదూతం శిరసానమాని నిమ్మనంగా మొదలుపెట్టాడు మొదలుపెట్టేసి ఇంకా ఊళ్ళో ఊళ్ళో అంతా కూడా ఏదో పిడుగులు పడ్డంతా గట్టిగా మైకు పెట్టేసి ఆ తప్పెట్లు పగిలిపోతాయన్న గట్టిగా కొట్టేస్తుంది గింతులు వేసేస్తూ అదే మరి శకనాగతంటే నిజానికి మూడో కంటి వాడికి తెలియకుండా మీరు ఆ శ్రీరామదూతుడికి శిరస్సుతో నమించి నమస్కారం చేయాలి మీ జాతనైతే అంతేగాని ఊళ్ళో వాళ్ళందరికీ ఏం చేస్తున్నట్టు అంటే శ్రీరామదూతికి నమస్కారం చేస్తున్నటువంటి ఊళ్ళో వాళ్ళందరికీ తెలియడం అదే నమస్కారం చేయడం అంటే ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు పబ్లిక్ షోయా ప్రార్థన అంటే ప్రార్థన ప్రేర్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ షో ప్రేయర్ ఈజ్ ఎ ప్రైవేట్ కమ్యూని ఆ హనుమంతుడి లక్షణాలన్నీ నా హృదయంలో నేను ఆవిష్కరించుకుంటే అదే అవుతుంది శ్రీరామదూతం శిరసానమామి అనే మాట అదే అవుతుంది అంతేగాని మైకు పెట్టి అల్లరి చేస్తే శ్రీరామదూతం శతశానమానే అవుతుందా అయితే పాపులర్ రిలిజియన్ అలాగే ఉంటుంది వీఆర్ నాట్ ఎన్నెస్ట్ పాపులర్ రిలిజియన్ బట్ అట్ ది సేమ్ టైం షుడ్ బీ విల్లింగ్ టు సీ వాట్ ఈజ్ రియల్ శరణాధితి అది శరణాగిపి అంటే తెలుసుకోవడం సరే పురుషుణ్ణి శరణు వేయడం ఏ పురుషుడు కహ అసౌ పురుష ఈ పూర్ణతత్వము పురుష అంటే పూర్ణతత్వము అని అర్థం పురుషైతే మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు పూర్ణత్వాత్ పురుష పురుష చెప్పడానికి అర్థం అది ఇక్కడ మగవాడు వాడదని అర్థం చెప్పకూడదు వేదాంతంలో కర్మ దగ్గర పురుష అంటే మగవాడని అర్థం చెప్పాలి వేదాంతంలో పురుష అంటే పూర్ణ పరమాత్మ అని అర్థం దానికి తిరిగి తిరిగి బియ్యంకే ఒకే మంత్రం పనికిరాదు అర్థం లేదు ఎటువంటి పురుషుణ్ణి పురుషుణ్ణి శరణ వేయడా ఎవరండి పురుషుడు కహాసం పురుష ఇచ్చేట దాని మీద సమాధానం చెప్తున్నారు ఎత ప్రవృత్తి ప్రసృత పురాణం యత యస్మాత్ పురుషాత్ అంటే ఏ పురుషుని నుండి అయితే ప్రవృత్తి అంటే కదలిక చలనము దేని చలనము సంసారమాయా వృక్ష ప్రవృత్తి ఈ చలనము దేని యొక్క చలనము సంసారమనే వృక్షము యొక్క చలనం ఎటువంటి వృక్షం ఇది ఎటువంటి వృక్షం అండి నూపమస్హ తథోపలభ్యతే అటువంటి వృక్షం అంటే ఈ సంసారం అనేది ఎలా ఉంటుంది మళ్ళీ మొదటికి కథ మళ్ళీ మొదలు రెడ్డి వచ్చినాడు కథ మళ్ళీ మొదలు పెట్టండి అన్నట్టుగా నరూపమస్కేహ అనే మాట నోట్లోంచి రాగానే మళ్ళీ కథ ప్రారంభం ఈ సంసారం అనేది ఈ సంసారం ఎలా ఉంటుందంటే బాగా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది కానీ అక్కడ ఆ కనపడేది ఏముండదు అక్కడ అక్కడ కనపడేది సో ఇప్పుడు అగరబతి వెలుగు జిల్లా ఇలా తిప్పాననుకోండి తిప్పితే మీకేం కనపడుతుంది సర్కిల్ కనపడుతుంది సర్కిల్ సర్కిల్ కనపడుతుంది అక్కడ సర్కిల్ ఏముండదు ఇళ్ళ దక్కారనుకోండి ఏం కనబడుతుంది ఎయిట్ కనబడుతుంది అక్కడ ఎయిట్ ఏమి ఉండదు మీకు కనబడేది ఏది ఉండదండి ఉదాహరణకి ఉదాహరణ అంటే జీవితంలో అలాగే ఉంటుంది మీరు బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు ఉందని మీరు చూసుకుని అబ్బో ఇంత డబ్బు ఉంది మీ అది రిచ్ అనుకుంటారు అదేం ఉండదు వాళ్ళు పిచ్చేసుకుంటారు మీరు బ్యాంకులో వేసు మళ్ళీ మీకేం రావు అలా పోతూ ఉంటాయండి అదో ప్రవాహం అది ఆ ధనం ఎవరికీ ఉండదు వీడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏం చేస్తున్నాడో ఏదో స్టాక్లో పెడతాడు లక్ష రూపాయలు స్టాక్లో పెడతాడు అది ఎప్పుడో రెండు లక్షల నన్ను ఉద్ధరిస్తుందని వీడు అనుకుంటూ ఉంటాడు ఆ స్టాక్లో పెట్టింది ఆ కంపెనీ వాడు దాన్ని ఏదో రా మెటీరియల్స్ ఏదో కూడా ఏదో చేస్తూ ఉంటాడు ఆ లాభాలన్నవి ఎక్కడో బ్యాంకు వాడు వాడు బ్యాంకులో వాడు పెడతాడు ఆ బ్యాంకు వాడు ఇంకో చోటు పెడతాడు అది ఇంకోటి అలా పోతూ ఉంటుంది డబ్బు ఆఖరికి వీడి లక్షలు ఈ కాగితాలు లెక్క పెట్టుకుంటూ ఎప్పుడో నోరు వెళ్ళబెడతాడు ఆఖరి పట్టు ఆఖరి కాబట్టి నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు ఏది ఏముంది సంసారం అనేది ఒక మాయావృక్షం నిజంగా ఉందని అనుకోద్దు అది సినిమాలో లాగా సినిమాలో హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది ఎక్కడుంది హెలికాప్టర్ అందరూ వెళ్తూ ఉంది హెలికాప్టర్ ఏమిటి హెలికాప్టర్ మీరు వెళ్ళి గట్టిగా పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది ఏమీ ఉండదు కాబట్టి ఈ సంసారమనే మాయా వృక్షము అలా కదులుతూ ఉంటుంది కానీ ఆ కదలిక మిథ్య కానీ ఆ కదలిక ఎక్కడి నుంచి పుట్టిందో అది మిథ్య కాదండో మీరు దాన్ని కూడా మిథ్య చేసి కదలిక మిథ్య సినిమా మిథ్య కానీ ఆ సినిమాని ప్రకాశింపజేసిన ప్రకాశము సత్యం అలాగే ఆ పరమాత్మ నుండి ఈ సంసారమనే మాయావృక్షము యొక్క కదలిక ప్రారంభమైనది ప్రసుహృత నిస్సుృహత ఆ పరమాత్మ నుండే ఇది ప్రవహిస్తూ వస్తోంది ఈ సంసారం అనే ఇది ప్రవహిస్తూ కాలము ప్రవహిస్తోంది ఎక్కడి నుంచి ప్రవహిస్తోంది ఆ నుంచి ప్రవహిస్తుంది ఆ కాలంలో సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు కాల ప్రవాహంలో ఇదొకటి సూర్యుడు వచ్చాడు ప్రవాహం సూర్యుని యొక్క ఆగమనం వచ్చి లలా లలా వెళ్ళి వెళ్ళి అస్తమించాడు సూర్యుని యొక్క తిరోగమనం మళ్ళీ సూర్యుడు వస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు మళ్ళీ ఉదయిస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు అదో ప్రవాహం చంద్రుడు వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు పూర్ణుడు పూర్ణిమ మళ్ళీ తగ్గిపోతూ ఉంటాడు అమావాస్య మళ్ళీ తిరుగుతూ ఉంటాడు అదో ప్రవాహం గాలి మాన్సూన్ వచ్చి రేగు వర్షాలు పడతాయి అవి వెనకబడతాయి వర్షాలు అయిపోతాయి తర్వాత ఎండలు వస్తాయి అవి అయిపోతాయి తర్వాత చలి వస్తుంది అది అయిపోతుంది అదో ప్రవాహం సమాజంలో ప్రవాహాలు సమాజం గాంధీ గారి నాటి సమాజం సమాజం ప్రవాహం ఆదిమానవ కాలం సమాజం ఈనాటి సమాజం అదో ప్రవాహం ఈరోజు పిల్లలు వాడు ఐఫోన్లో ఇలా ఇలా నొక్కుతాడు నేను ఒకసారి ఐఫోన్లో నొక్కుదామని చూశాను అది ఏమిటో జంపులు చేసేస్తోంది అది ఆగిపోతుంది తప్ప నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను అంటే దాన్ని టచ్ టచ్ స్క్రీన్ కూడా ఒక పద్ధతి ఉంటుంది మన బండ పద్ధతి దానికి పనికిరా నా పక్కన ఓ మూడేళ్ల పిల్ల వాడి వయసు మూడేళ్ళు రండి మూడేళ్ళు వాడు నా మీదకు వచ్చేసి ఆ ఐఫోన్లో వాడు నా పర్మిషన్ అడిగేంత వయస్సు కాదు కదా మూడేళ్ల పిల్లాడు పర్మిషన్ నా దగ్గర కూర్చొని లాగేస్తున్నాడు వీడు ఏం చేస్తాడో నేను అలా చూశా వాడికి ఇచ్చేసి చూస్తే వాడు ఏం చేశాడంటే అలా అన్నాడు అనేప్పుడు స్క్రీన్ వెలిగిన ఇలా అన్నాడు ఇంకోటి వచ్చింది మళ్ళీ ఇంకోటి టచ్ చేశాడు ఇంకోటి ఓవర్ మూడేళ్ల కుర్రాడిగింది మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయిపోయినామని అనిపించింది ప్రవాహం అంటే మన ప్రవాహం అలా ఉంది మన ఆ ప్రవాహం అయిపోయింది అది వెనక్కి పోయింది అది కొత్త స్థలం ద ఓల్డ్ ఈ ప్లేస్ టు ద న్యూ టెన్నిస ప్రవాహం ఈ ప్రవాహం అంతా కూడా ఏది స్థిరం కాదు ఏది సత్యం కాదు అంత దిః అలా కనపడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇది ఎలాగంటే ఐంద్రజాలికాదివాయా వాడు మాయాలు ఉంటాడు ఐంద్రజాలికుడు వాణ్ణి ఇక్కడ వేదాంతలు ఐంద్రజాలిపుడు అని ఉంటారు మన సమాజంలో ఏమంటారు సర్కార్ ఇంద్రజాల ఏమంటారు మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్ మ్యుజీషియన్ అంటారు పీవి పట్టాభిరావు మెజీషియన్ అలాగే ఒకప్పుడు సర్కార్ అనే ఒక ఆయన ఉండేవాడు మా చిన్నప్పుడు ఉండేవాడు సర్కార్ అని పెద్ద మెజిషియన్ తర్వాత అమెరికాలో వీళ్ళని మెజిషియన్ అని అందరూ మైండ్ ఫ్రీక్ అని అంటారు ఫ్రీక్ ఎక్స్ట్రాడనరీ పర్సన్ ఆర్డనరీగా చేయడం ఏవేవో ఎక్స్ట్రార్డనరీ థింగ్స్ చేసి ఇవన్నీ ఫ్రీక్ అంటారు మైండ్ ఫ్రీక్ అని అంటారు వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే పాపులర్ టూ త్రీ పీపుల్ ఆఫ్ దరీ బిగ్ పీపుల్ వాడు స్టేజ్ వస్తాడు స్టేజ్ మీద దీన్ని శంకర్లు వర్ణించారు వాడు ఏదో వేషవది వేసుకొస్తారు ఆ వేషవంతా కూడా జనాలను ఇంప్రెస్ చేయడం కోసం వాడు స్టేజ్ మీదకి వచ్చి ఒక తాడుకి పూర్వకాలం స్టేజ్ విలేజ్ స్క్వేర్లో ఓపెన్ ఓపెన్ థియేటర్ వస్తుంది వాడు ఏదో ఒక తాడు పలుపు అంటే కొంచెం దొడ్డుగా ఉండే తాడు ఆ తెచ్చుకు తెచ్చుకొచ్చి ఆ తాడు నెల చుట్ట కింద చుట్టి ఒకవైపు నుంచి ఎడం చుట్టూ పట్టుకుని గిర గిరగిర చిన్న విసుప్త విసు జర జర జర జర పోకుంటో అలా నిలబడుతుంది ఆ తాడు తాడు ఎలా అలా నిలబడుతుంది దాన్ని హీ క్రైమ్స్ తట్టు ఫేమస్ రూప్ మ్యాజిక్ ఆ రోప్లో వాడు పైకి ఎక్కుతాడు పైకి ఎక్కేప్పుడు వీళ్ళందరికీ ఏమని చెప్తాడంటే ఒక కత్తి తీస్తాడు పైన రాక్షసుడు ఉన్నాడు వాడిని సంహరిస్తామంటాడు అని ఎక్కుతాడు పైన కత్తి యుద్ధం అవుతున్నట్టుగా శుద్ధ కనపడడం మానేస్తాడు కొంతసేపటికి కనపడ్డు అలా అలా మేఘాల్లో కలుపుతాడు మేఘాలంటే లో లెవెల్లో ఉంటాయి మేఘాలు ఈ రోప్ కొంత దాకా ఉండి తర్వాత కనపడదు అక్కడ కత్తి యుద్ధం ఏదవుతూ ఉంటుంది ఈ లోపల చెయ్యి తెగి కింద పడుతుంది ఈ చెయ్యి వీడి చేయేమో అనుకున్న ఈ లోపల వీడి చేయి కాదు ఎందుకంటే వీడు ఏదో ఫోటో ఏదో నల్ల ఫోటో ఏదో వేశాడు కదా అది శత్రువు ఆ రాక్షసుడు యొక్క చేయదు ఓహో వీడి ఆ రాక్షసుడు చేతిని నరికేశాడు వీళ్ళు వీడి చేయి తెగి కింద పడుతుంది ఓ వీడితే వీడి చేయి తగిలే కాళ్ళు తెగి కింద పడుతుంది అవి అని మనం కంగారు పడిపోయే లోపల సడన్గా ఆ రోపు దిజపే రేపటిని వాడు వెనకాల నుంచి నడిచేస్తాడు ఇది ఒక ట్రిక్ ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు మీకు తెలియవు నేనేదో చెప్పేస్తున్నాను అన్నట్టుగా చేయక్కడ మీరు చూసుకుంటారు టీవీ షోస్ చూసుకుంటాను టీవీ షోస్లో చాలా అద్భుతంగా చూపించేస్తాడు మనుషులు ఇలా పడుక్కోబెట్టేస్తాడు రాంపూచులను కరకరకట కోసేసి ఈ ముక్కో ఆ ముక్క టూ తీసేస్తాడు ఆ ముక్కలను పట్టుకెళ్ళిపోయి తగలబెట్టేయండి రాని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాయి మనిషి పోయాడు కదా ఈ ముక్క ఇటు పట్టుకుపోతారు ఆ ముక్క అటు పట్టుకుపోతారు ఆ మనిషిని తీసుకుని ఆ ఆడియన్స్ అంటూ ఎలా వచ్చింది మ్యాజిక్ షో కాబట్టి అలాగిన షో ఇది ఈ సంవత్సారం అంటే ఏమిటి జైసా దిక్తా హై వయసా మహి హై నా రూపమస్యేహ తథా ఉపలభ్యతే యథా దృశ్యతే తథా నా ఉపలభ్యతే అది ఇంతకుముందే చెప్పి ఉన్నారు ఈ సంసారం అనేటువంటి మాయావృక్షము ఆ పరమాత్మ నుంచి ప్రసరిస్తూ ఉన్నది ఇది ఎప్పటి నుంచి అండి పురాణి కిరంకని ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ప్రసరిస్తుందంటే చాలా కాలం నుంచి ప్రసరిస్తుంది దాని ఏజ్ కూడా అది కూడా మాయే మీరు కలగన్నారనుకోండి స్వప్నం స్వప్నంలో మీరు ఓ యాభై ఏళ్ళ ముసలాయిని కలిశారు ఆ ముసలాయని వాళ్ళ మనవడిని ఎత్తుకుని వచ్చాడు అరవై ఏళ్ళు అనుకుంటు మనవడిని ఎత్తుకుని వచ్చాడు ఆ ముసలాయిని మనవడిని ఎత్తుకుని వస్తే నన్ను బాగున్నారా వస్తానా మీ మనవాడా ఎప్పుడు ఎంత వయస్సు ఉంటా ఎప్పుడు బాగా అడుగులు తిన్నాడే అని చెప్పారు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పాను ఆ పెద్ద ఆయన ఆ పిల్లవాడి వయస్సు ఎంత చెప్తే పెద్ద ఆయన వయస్సు అరవై పిల్లవాడి వయస్సు మూడని చెప్పాలి కానీ యథార్థంగా ఆ పెద్ద ఆయన ఒక క్షణము అప్పుడే కాదు ఆయన కనపడ్డాడు అందరూ ముందు క్షణం లేడుగా ఆ పిల్లవాడి వయస్సు కూడా ఒక క్షణం ఇద్దరు ఒకే సమయంలో కనపడ్డారు కాబట్టి ఇద్దరి వయస్సు సేమ్ కాబట్టి ఆ వయస్సు ఎంత అంటే ఒక క్షణమైనా చెప్పచ్చు లేకపోతే కొన్ని ఏళ్ళు అంటైనా మాయ అంటే అలా ఉంటుంది మాయకి దానికి వ్యాఖ్యానమే ఉంటుంది అది అసత్యం కదా అది ఉన్నట్టుగా కనపడే అసత్యం కాబట్టి ఇది పురాతన కాలం నుంచి చిరంతని సృష్టి ఆది నుండి కూడా ఈ ప్రవాహము ఇలాగే వస్తోంది కాబట్టి ఇదంతా కూడా ఒక మహామాయ దీన్ని మాయను మాయగా తెలుసుకుని మాయావిని మనం ఆశ్రయించాలి తప్ప మాయని ఆశ్రయిస్తే ఏం మిగులుతుంది కొడక్కి ఏం మిగలదు శూన్యం మిగులుతుంది పుట్టి జతులతోటి మనం మిగిలి ఉంటాము కాబట్టి ఈ మహామాయ ఈ మాయంతా ఆ ఈశ్వరుడే ఆ కథలికంతా కూడా ఆ వస్తుంది అని తెలుసుకుని అసంగతను బాగా అలవరుచుకుని కనబడుతున్నదంతా మిథ్య దీన్ని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మయే సత్యము అని తెలుసుకుని మనం జీవితాన్ని న్యాయబద్ధంగా జీవి ఇది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి తెలిసిన వాడు కమ్మర్ అనుకోండి వాడు ఏం చేస్తాడు కమ్మర్ పని చేస్తాడు తెలిసిన వాడు అయితే కుండర్ చేస్తాడు తెలిసిన వాడు కంప్యూటర్ సైంటిస్ట్ అయితే కంప్యూటర్ పని చేస్తాడు తెలిసిన గృహస్థ అయితే భార్యాబిల్లంతో దాపడం చేస్తాడు తెలుసున్నవాడు సన్యాసి అయితే మౌనంగా మూలపడుతూ ఉంటాడు తెలుసున్నవాడు బ్రహ్మచారి అయితే యూనివర్సిటీలో అక్కడ చదువుకుంటూ ఉంటాడు ఈ న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్ మీరు చేసుకున్న పనిని మానేసి కొత్త పని ఏమో మొదలు పెట్టక్కర్లేదు చాలామంది అలా అనుకుంటారు చాలామంది అలా అనుకుని ఋషికేశ్ వెళ్తే మాకు ఎదు అవుతుంది అనుకుంటారు ఋషికేశమే ఉంది ఋషికేశ్లో ఏదైనా టీచింగ్ ఉంటే వెళ్తే చదువుకుంటే జ్ఞానం కలుగుతుంది అప్పుడే హృషికేష్ అలాగంటే ఇప్పుడు చేస్తే పర్వాలేదు ఉంటే హృషికేశ్ వెళ్ళేసి అక్కడ ఎవడ చుట్టూ ఉన్నో తిరిగేసి చక్కవచ్చు అనుకోండి ఏమవుతుంది ఏమేమవుతుంది అది మీరు గోయింపు తెలుసుకున్నది మీది మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్ధరిస్తుంది మీరు చేసింది మీరు కాదు మీది కాదు చేసింది మీరు కరెక్టే కాదు అనుకుంటే మళ్ళీ మీరు చేసింది మీది అవుతుంది మీరు చేసినది మీది కాదు మీరు చూచినది మీది కాదు మీరు ఆసక్తి పెట్టుకున్నది మీది కాదు మీరు ద్వేషించేది మీది కాదు మీరు తెలుసుకున్నది మీది ఎందుకని ఎందుకంటే మీ స్వరూపము తెలివి గనుక ఇట్ వర్క్స్ లైక్ దాట్ కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి శరణు వేడవలను చాలా చెప్పాను ఈ శ్లోకం ఇంకేం మిగలలేదు యోవై బ్రహ్మాండం విధుధాతి పూర్వం యోవై బ్రహ్మాండం విధుధాతి పూర్వం పురుషం ప్రపజ్యేనో మంత్రం అవుతుంది ఈ శ్లోకాన్ని పోలిన మంత్రం ఓకే ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఏవో నాలుగు మాటలు రాసి పెట్టాను అది చూస్తున్నాను ఏం రాశాను అనే శద్దాం శ్లోకం తత పదం తత్పరిమాగతవ్యం ఎస్ గతాన నివర్త భూయ తమే చాద్యం పురుషం ప్రపద్యే జత ప్రవృత్తి ప్రసృత పురాణి నిర్మాణమోహా జితసంగ దోషాహ నిసర్గ పలకాలే విడదీస్తే నిసర్గ పలకాలి మీరు కనుక నిర్మాణ మోహా జితసంగ దోష అన్నారు అనుకోండి నాలుగు ముట్టిగా వేయాలనిపిస్తుంది ఒకటి కూడా కలిపి చెప్పండి లేకపోతే విడదీస్తే అక్కడ విసర్పు వస్తుందని తెలుసుకొని విడదీయాలి గీత పారాయణ చేస్తూ ఉంటారు గీత చదువుకోవాలి అర్థం చేసుకోవాలి కానీ పారాయణ చేస్తే ఏమైనట్టు ప్రతిదీ పారాయణే అంటే తెలుసుకోవడం కష్టం పారాయణ చేయడం పారాయణ చేయడానికి ఏ జరిగితే బుద్ధికి పదులు పెట్టక్కర్లేదు ట్యాక్స్ బ్రెయిన్కి బ్రెయిన్స్ ఎల్స్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు అవి ఉంటే అలా అలా కొద్ది కొద్దిగా కదిలితే పారాయణ అయిపోతుంది దానికి అర్థం తెలుసుకోవాలనుకోండి బ్రెయిన్ సెల్స్ ఫైర్ చేయాల్సి ఉంది పెద్ద పని వీడి బ్రెయిన్ సెల్స్ ఫైర్ చేయడం మానేసేసి ముప్పై ఏళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం ఫైర్ చేస్తాయి కాబట్టి పారాయణ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇట్ ఆస్ బికమ్ లైక్ గాయ పారాయణ అన్నది నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ మీకు తెలిసే మరి మీది చేసింది మీది కాదు ఆది సంగతి ఎందుకంటే ఆత్మకి క్రియతో సంబంధం ఉండదు ఆత్మకి జ్ఞానము ఆత్మ జ్ఞానస్వరూపం తప్ప కర్మ సంబంధం ఉండదు నా ఎంహంతి నా హన్యత నా కరోతి మీరు వెళ్ళలేదా ఈ మాటలు అనివే అలాగా గతానుగతికంగా నిర్మాణము అంటూ సాగ తీసుకుంటూ అలాగేదో పారాయణ చేయటం వల్ల ఒరిగిమీ ఉండదు దాన్ని చక్కగా తెలుసుకునే అనుభవానికి తెచ్చుకుంటే ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం మళ్ళీ ఇంకొక బ్రహ్మాండమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి నిర్మాణమోహ అచితసంగ దోషాహ అధ్యాత్మనిత్యా వినివృత్త కామాహండి కామాహం విసర్పు ఉందా లేదా అలా ఉండాలి సపోజ్ అధ్యాత్మనిత్యా దగ్గర పెడితీశారనుకోండి ఏమనాలి అధ్యాత్మనిత్యాహ అన్నారు ఓకే ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజ్ఞ ఈ పాటలన్నీ ఎవళ్ళకి పుస్తకం చూసి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్న కష్టాలన్నీ వాళ్ళకి పుస్త పుస్తకం లేకుండా రిలాక్స్డ్గా మీరు ఉన్నారనుకోండి మనం పడుతూ ఉంటాం వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ట్ కేర్ వన్ వేర్ దేదర్ అదో టైప్ ఆఫ్ శ్రవణం దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అంటే ఎంతో కొంత ఉంటుంది ప్రతిదానికే ఎంతో కొంత ఉంటుంది కానీ పుస్తకానికి కమిటై చేసేటువంటి శ్రవణమే శ్రవణము పుస్తకంతో సంబంధం లేకుండా ఏమో సినిమా చూడడం అనుకుంటున్నారా లేకపోతే పళ్ళగంప అనుకుంటున్నారా ఇది పాఠం అండి బాబు ఫిజిక్స్ క్లాసు దీని ముందు పనికిరాదు ఫిజిక్స్ క్లాసు వంటివి యూ షుడ్ హ్యావ్ ద బుక్ విత్ యూ శంకర భాష్యం పుస్తకం ఉండాలి మీకు దేవనాగరి తెలిస్తే గీతా పురస్ట్ పుస్తకం పట్టుకోండి దేవనాగరి మీకు తెలియదు తెలుగే తెలిస్తే తెలుగు పుస్తకం ఉంది సంపాదించండి గెట్ హోల్డ్ అఫేట్ అండ్ హోల్డ్ అండ్ దట్ అండ్ ఫాల్వ్ దాట్ అది ఉపయోగకరంగా ఉంటుంది ఈ శ్లోకానికి అవతారిత శంకరులు బయ రాశారు కథంభూతా తత్పదం గచ్చంతిచ్యతే ఏమంటే ఎలా ఉండాలి మనిషి ఆ పదమును చేరుకోవడానికి మనిషి ఎలా ఉండాలి పదము అంటే దేవుడు దేవుడికి పదమునకు ఒకటే అర్థం ఇందాకృషంగా భాష్యంలో యహ అంటే తత్ పదం ఏ పదమునకే దేవుడు అంటారు పదం ఇచ్చిన పుస్తకలు ఏం చేసిద్దాం అంతేత పదం అనే ఉంటుంది ఆ ఈశ్వరుడే పదము కనుక ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అంటే ఈ సంసార బంధం నుంచి వింతిని పొందడము ఈశ్వరుణ్ణి చేరుట రెండు ఒకటే అది చేరడానికి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటున్నారు కథంభూత ఏం చెయ్యాలి అంటారు లేదా మీరు గమనించరో ఇది చేయడం మాట కాదు ఇది ఉండడం మాట ఉండడం వేరు చేయడం వేరు సో ఇప్పుడు జనులు కర్మను చేయడమునందు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవి నేనే అనే ఒక జ్ఞానంలో మనం బతులుతూ ఉంటాం అవి ఉంటాయి ఆ కదలికలనేందు నేనే కర్తను అనేటువంటి ఒక అజ్ఞానం ఉంటుంది కాబట్టి మరి నేను కర్తనైతే ఏం చేయాలి కర్మ చేయాలి కర్త అయితే నేను చాకలిని ఏం చేయాలి బట్టలు ఉతకాలి నేను వంట ఏం చేయాలి ఇప్పుడు కుక్ వచ్చాడు ఏం అడుగుతాడు ఏమన్నా డ్రాయింగ్ రూమ్ ఎక్కడ అడుగుతాడా ఏమి అడుగుతాడు కిచెన్ ఎక్కడైనా అడుగుతాడు ఏం వండమంటారు ఫోర్ అయిమంటారు నేను నేను స్టూడెంట్ని ఏం చేయాలి స్టడీ చేయాలి స్టూడెంట్లో స్టడీ చేయాలి నేను డ్రైవర్ని ఏం చేయాలి డ్రైవ్ చేయాలి నేను కర్తని ఏం చేయాలి కర్మ చేయాలి కదా నేను కర్తనా అని అడగద్దు కాబట్టి సపోజ్ యూఆర్ నాట్ కర్త దెన్ అప్పుడు వంట చేసేవాడు వంట అవుతూ ఉంటుంది చదువుకునేవాడు చదువు అవుతూ ఉంటుంది ఇల్లు తుడిచేవాడు తుండవడం అవుతూ ఉంటుంది ఆఫీసు ఆఫీసర్ ఆఫీస్ పని చేస్తూ ఉంటాడు పనులన్నీ అవుతూ ఉంటాయి అవన్నీ అయిపోతాయని కాదు నా అభిప్రాయం అవుతూ ఉంటాయి కానీ నేను నా స్వరూపం నుండి ఉంటాను కాబట్టి ఆ పరమాత్మ పదమును చేరు చేరాలి అంటే మీరు ఎలాగా ఉండాలి కథంభూత చూడండి లోకంలో లోకంతో పోలికే ఉంటున్న ఎప్పుడు కూడా మీరు దానికి మనస్టిక మానసికంగా సంసిద్ధులై ఉండాలి మాకు లోకం గురించి ఎందుకంటే శ్లోకం చెప్పండి అనుకోవడము శ్లోకము లోకము కలిసే ఉంటాయి లోకంలో మనం ఏం చేయాలి అనే హడావిడే తప్ప మనం ఎలా ఉండాలనే హడా అనే దృష్టి చాలా తక్కువ మనం ఏం చేయాలి కొత్త దేవాలయం కట్టాలి ఎందుకంటే కొత్త దేవాలయం ఉన్న దేవాలయాలు చాలా దేవాలయాలు ఉన్నాయి మీరు కొత్త దేవాలయం కట్టాల్సి కట్టాలి అనుకుంటే ఏదైనా ఒక స్లమ్మో ఏదో చూసి అక్కడ వాళ్ళకి దేవాలయం దేవాలయానికి దూరంగా బతుకుతున్న ఏదైనా ఒక గ్రూప్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ దేవుని పోలుస్తున్నారో వాళ్ళకి చెప్పి ఏదో రాముడో ఏదో చెప్పి వాళ్ళకు చిన్న దేవాలయం కట్టివ్వాలి అంతేగాని మీలో మీరే దేవాలయాలు కట్టేసుకుంటూ ఎందుకు ఈ దేవాలయాలు దానికేదో సందర్భం ఉండద్దు ఇప్పుడు మనందరం కలిసేవాలయం కట్టేసాం అనుకోండి అక్కడ పక్కన రెండు ఉన్నాయి ఇప్పటికే కాబట్టి ఏం చెయ్యాలని కాదు ఆ దైవత్వము ఆవిష్కృతం అవ్వాలంటే లోపల ఎలా ఉండాలి అది ముఖ్యంగానే ఊరితో బయట కట్టేస్తూ ఉండడం తిరుపతి వెళ్ళి పరిగెత్తుకుని తిరుపతి వెళ్ళి అక్కడ వచ్చారు ఏంటి చేస్తారు వాడిని క్యూలో ఎదరవాడిని చూసేస్తారు లడ్డూ బ్లాక్లో కొంటారు కళ్యాణ టికెట్లు బ్లాక్లో కొంటారు గుండికి అయిన తర్వాత టోపీ పెడతారు దానికి ఇంట్లో మహాభాగ్యానికి కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఏం చెయ్యడం కాదండి ఇది భగవద్గీత ఉండాలి ఇప్పుడు దేవుణ్ణి చేరుకోవాలంటే ఏం చెయ్యాలి రాంగ్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ యు కె నాట్ ఆన్సర్ దాట్ దేవుణ్ణి చేరుకోవాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలో తెలుసిన మానము ఉండరాదు నిర్మానమోహ మానము ఉండరాదు మానము అంటే ఏమిటి మానము అభిమానము అభిమానము అది ఎలా ఉంటుందో చెప్తా ఎలా చెప్తే మీకే అర్థమైపోతుంది మేము గొప్ప జాతిలో పుట్టినాము మా జాతి గొప్పది దాన్ని మానము అంటారు మా కులము గొప్పది మానము నేను అండగాడము లేకపోతే నేను అందగత్యను రూపము అది మానము నాకు మంచి బలము గలదు అది మానము మేము మంచి పండితున్ని అది మానము నేను చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాను అది మానము నాకు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయి అది మానము నేను బోల్డ్ జపన్ చేశాను మానము నేను హిమాలయాల్లో తలకిందులుగా తపస్సు చేశాను మానము తర్వాత నేను మెడిటేషన్ బాగా చేశాను మానము నాకు జ్ఞానం చాలా ఎక్కువగా ఉన్నది మానము తర్వాత నాకు అసలు మానవ అనేది ఏమీ లేదు అది కూడా వాదే మీరు ప్రహ్లాద స్థుతిలో భాగవతంలో శ్లోకం ఒకటి నాకు మొత్తం శ్లోకం గుర్తులేదు అది ప్రహ్లాద స్థుతి మొదటి శ్లోకమే మన్యే అని ప్రారంభమవుతుంది మన్యే అంటే నా అభిప్రాయం ఇది ఏమిటి ధనాభిజన రూపతపశ్రుతౌజేజో యోగ ప్రభావాహ పెద్దలిస్టు ఇవన్నీ ఇవన్నీ మనిషికి మనాన్ని పెంచివే తప్ప మనము అంటే అహంకారం అభిమానము దాన్ని పెంచివే తప్ప ఈశ్వరుణ్ణి దగ్గరికి చేరడానికి పనికొచ్చేవి కావు ఏమిటవి ధన ధనంతో మనం పెట్టాం మన మన పద్ధతి ఎలా ఉంది డబ్బుతో దేవుణ్ణి కొనేస్తానన్నట్టుగా ఉందా లేదా డబ్బుతో దేవుణ్ణి బొట్టలో వేసుకుంటాను అష్టోత్తర శత పూజ వంద రూపాయలు పెట్టి చేస్తే దేవుడు లొంగడనుకోండి వెయ్యి రూపాయలు పెట్టి సహస్రం చేస్తే లొంగుతాడా లొంగడా అప్పుడు కూడా లొంగడం కష్టమే అలాగా అయితే లక్ష రూపాయలు పెట్టి పదివేల పూర్తి చేస్తాం ఇప్పుడు లొంగక ఎక్కడికి పోతాడు ఇది నేను ఆర్టికులేట్ చేస్తున్నా ఐఎం ఆర్టికులేటింగ్ బట్ డిజిట్ సైకాలజీ దేవుడికి ముత్యాల హారం ఇస్తాను నేను దేవుడికి ముత్యాల హారం వీడిస్తాడా ముత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి యథప్రవృత్తి ప్రస్తుత పురాణ నేను దేవుడికి పచ్చల హారం చేయించి బహుమానంగా ఇస్తాను వెంకటేశ్వర స్వామికి పచ్చల హారాన్ని బహుమతిగా నేను ఇస్తాను పచ్చలు ఎక్కడి నుంచి వచ్చాయి మట్టిలోంచి రాలేదు పచ్చలు అంటే అవన్నీ కూడా ఈశ్వరు నుంచి వచ్చినవి కావు పుష్ప పుష్పాలు టన్ను పుష్పాలతోటి నేను పూజ చేస్తాను ఎక్కడి నుంచి వచ్చే పుష్పాలు టన్ను పుష్పాలు ఉన్నాయి మనిషిలో ఉంటాడు ధన అభిజన అభిజన అంటే మా కులం గొప్పది దేవుడికి దగ్గర ఎవళ్ళు ఉండాలి మేము ఉండాలి మీతో వాళ్ళందరూ దాన్ని అభిజన అంట దీని మీద బోళ్ళు దెబ్బలు అట్లా దేవుడి దగ్గర ముందు తలుపు తీసి ఎవరు తీయాలి నేను తీయాలి నేను తీసాక మీతో దేవుడు పళ్ళకీని ముందు ఎవడు భుజం ఎవడు కాయాలి నేను కాయాలి దేవుడి దగ్గర ఫలానా సేవ ఎవడు చేయాలి మా కులమే చేయాలి మా కులానికి అదేమో మేము దేవుడికి ఎమ్మూడు మొమ్మిరాండం అండర్స్టాండింగ్ ఉంది మా కులమే చేయాలి సో ఈ విధంగా మతములో వచ్చేటువంటి వికృతులు కోకొలలుగా ఉంటాయి వీటి కారణంగా మనుషుల హృదయాల్లో అహంకారము పెరిగి ఉంటుంది మేము సన్యాసులను తురి ఆశ్రమానికి మేము సన్యాసులం అని చెప్పచ్చు కదా సన్యాసి అంటే అర్థమేమిటి మీరందరూ ఏదైనా ఆలోచన చేసి భిక్ష ఏర్పాటు చేయమని అభిప్రాయం అంటే అది తప్ప అరే భిక్ష సంఘ చూడండి రా బాబు అభిప్రాయం తప్ప మేము తురి ఆశ్రమంలో ఉంటాం తురియం అంటే ఏమిటండి తురియం అంటే ఏమిటి సో అది జనం ముందు పోజు కొట్టడానికి ఉపయోగించేది కాదు అభిమానం కోసం ఉద్దేశించింది కాదు సో కనుక మానము ఏ రూపంలో ఉన్నా అజ్ఞానమునకు అది మరో పేరు ఎటువంటి మానము లేసిందికా ఈజ్ ఇట్ పాసిబుల్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అంటే ఆ కాన్షియస్నెస్లో మానం అనేది ఉండదు మహావిద్వాంసుడై ఉంటాడు నేను పండితుడను అనే అనే ఐడియా ఆ కాన్షియస్నెస్లో ఉండదు సో సో అలాగే ధనం ఉంటుంది కానీ నేను ధనవంతుడను అనే మానము ఉండదు ఘనశ్యామ్ దాస్ బిర్లా గురించి అలా అనివారు ఘనశ్యామదాస్ బిర్లా గారు జీడి బిర్లా ఆయన పిలానీలో యూనివర్సిటీ కట్టింది ఆయనే ఆయన సొంత డబ్బులతో కట్టారు ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ యొక్క లైఫ్ స్టైల్ మచ్ సుపీరియర్ టు హిజ్ లైఫ్ స్టైల్ అని చెప్తారు ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ వాడు ఆయన కంటే కూడా కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేస్తారు అంత కొంచెం విశాలమైన రూమ్లో ఉంటాడు కొంచెం ఖరీదైన డ్రెస్సులు వేసుకుంటాడు కొంచెం ఖరీదైన చెప్పులు దొరుకుంటాడు ఆయనైతే చవకగా ఉండే వస్తువుల్ని వాటినే చవక వస్త్రాలు ధరిస్తూ చాలా సింపుల్గా ఉండేవారా కాబట్టి ధనవంతులైతే గొప్ప కాదు ధనవంతుడననే మానవు లేకుండా అలాగే అనేక మేము గొప్ప కులము వాడము లోకంలో మేము స్వామీజీకి చాలా దగ్గర వాళ్ళము అని అదో మానము స్వామీజీకి నేను దేవుడికి దగ్గర వాడినని మానం ఆయనకు ఉంటుంది ఆయనకి దగ్గర వాడడం అని మానం వేరడానికి ఉంటుంది ఇద్దరూ కూడా దేవుడికి దూరంగానే ఉన్నట్లయినది మానము ఎక్కడ ఉంటే అక్కడ అజ్ఞానమే అక్కడ తత్వము లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేనేవో సమాజంలో ఉండే దృష్టాంతాలు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు ఇంప్రెస్ అప్న్ యూ దట్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మోహము మోహం అంటే తెలుసునండి మడిల్ హెడెడ్ థింకింగ్ డెల్యూషన్ దాన్ని మోహము అంటారు ఉండకూడదు మీకు ఏదైనా అంధవిశ్వాసం ఉన్నది సూపర్ స్టిషన్కి మోహము అని పేరు ఆల్ సూపర్ స్టిషన్స్ కమండన్ కేటగిరీ ఆఫ్ మోహన్ తర్వాత మోహానికి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు డబ్బుతో మనం దేవుణ్ణి దగ్గరికి తీసుకోగలుగుతాము దాని మోహం గొప్ప కులం ఉంటే దేవుడికి దగ్గరైపోతాము మోహము పాండిత్యం ఉంటే దేవుడికి దగ్గర అవుతాము మోహము తర్వాత ఇలాగంటివే ఉంటాయి మోహాలు అనేక ఉంటాయి నాలుగు తలాల రుద్ర నాలుగు తలాల రుద్రాక్షం వెళ్ళవేసుకుంటే నేను పుణ్యాత్మణ్ణి అయిపోతాను ఏమంటారు మోహము నాలుగు తలలు ఆరు తలలు ఏమిటండి ఈ పిచ్చి అంతా కూడా ఇలాంటివన్నీ మోహములే ఇవన్నీ కూడా మోహములే నామం గట్టిగా పెడితే దేవుడికి దగ్గర అవుతాను మోహము పిండి కట్లు గట్టిగా పెడితే దేవుడికి దగ్గర అవుతాను మోహము పట్టుపంచ కట్టేస్తే దేవుడికి ఈ క్లోజ్ అయిపోతాను మోహము కర్మతో కర్మతోటి మోక్షం వస్తుంది మోహము ఆవేశమే భక్తి మోహము డెల్యూషన్ అనేక రకములైన తప్పుడు భావజాలమంతా కూడా మోహము అనే కేటగిరీలోకి వస్తుంది మీరు ఈ మోహాన్ని వెదికి వెదికి తీసవతలు పారేసి మీరు పండితులు కానక్కర్లా మోహమును తగ్గించుకుంటే సరిపడుతుంది అజ్ఞానము అంధవిశ్వాసాలు అన్ని తీసవతలు పారేసి నిర్మలము అయిన ఆకాశము గలే స్వచ్ఛమైన మనస్సు చేతన అంతశ్చేతన కాన్షియస్నెస్ కలిగి ఉంది అది ప్రైమరీ కండిషన్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని కృతాప్థుడవ్వడానికి ఇలా ఉండాలి నిర్మాణ మోహాహ జిత సంగ దోషాహ మళ్ళీ శ్రీకృష్ణుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు మన జీవితాల్లో పెద్ద దోషము కలదు మనకున్న పెద్ద సమస్య ఏంటంటే దోషము ఆ దోషాన్ని మనం వదిలించుకోవాలి ఏమిటి ఆదృష్ణ దోషము సంగము సంగము నాలుగు రోజులు ఈ మైక్తో మాట్లాడి ఈ మైకు నాది అన్న ఈ పుస్తకం ఓ నెల రోజులు పెట్టుకుని ఈ పుస్తకం నాది అన్నాం పిల్లవాడిని చదివించి వీడు నా కొడుకు అన్నాం నేను చెప్పినట్టు వినాలి అన్నాం ఒక రకంగా ఈ సంఘ దోషము సో నేను పుట్టిన ఊరన్నాం అసలు నువ్వు పుట్టలేదని తెలుసుకోరా శాస్త్రం చెప్తుంటే నేను పుట్టిన ఊరంటాను ఏదో ఏదేదో మాట్లాడు ఒక రకంగా ఈ ఈ సంఘ దోషము మనుషులను గట్టిగా బంధిస్తూ ఉంటుంది దానిని మీరు జయించగలరా జిత కెన్ యూ ఓవర్కమ్ ఇట్ కెన్ యూ కాంక్రీట్ హౌ టు కాంక్రీట్ అంటే అది దోషము అని తెలియటయే దాన్ని జయించే ఏకైక ఉపాయము అది తప్పు అని పోతుంది కాబట్టి ఈ సంఘ దోషమును జయించవలేము ఇలా చేస్తే మనం ఈశ్వరుణ్ణి చేరాలి ఈశ్వరుణ్ణి చేరి వాడిని గురించి చెప్తున్నారు ఎలా చెప్తున్నారో చూడండి ఫలానా డ్రెస్ వేసుకుని ఫలానా కట్టు బొట్టు దుట్టు ఉంటే ఈశ్వరుణ్ణి చేరుతాడు అని చెప్తున్నారా లేదు ఫలానా కర్మలు చేస్తే ఈశ్వరుణ్ణి చేరుతాడని చెప్తున్నారా లేదు ఫలానా మంత్రాలని పారాయణ చేస్తే చేరుతాడని చెప్తున్నారా లేదు ఆ కాన్షియస్నెస్ని ఎలా డెవలప్ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటే ఈశ్వరుణ్ణి చేరుతారు మొత్తం ఫోకస్ అంతా కూడా రాంగ్ ప్లేసుల్లో పడిపోయింది మనకి వాటినన్నిటినీ ఫోకస్ని ఓడలాగి సరైన చోట పెట్టాలి దీని మీద మేము ఇంకా వివరంగా మళ్ళీ క్లాసులో చెప్తాను మళ్ళీ క్లాస్ ఎప్పుడు అనుకుంటున్నాము నెక్స్ట్ సండే ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణముదో పూర్ణస్థ పూర్ణమాదావి పూర్ణమివాశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి